కరుణ అవి ఏం పుస్తకాలు ఇవి రెండు తెలుగు నవల్లు అవి రెండు ఇంగ్లీష్ నవల్లు ఇవేనా తెలుగు నవళ్లు అవును వీటి పేర్లు మంచి మనసు జీవితం వాటి రచయితలు ఎవరు వీటి రచయిత ఒకరే గోపాలరావు గోపాలరావేనా వాటి రచయిత ఆయన మంచి కవి కూడా ఆ రెండు ఆయన నవలేనా ఆయన తమ్ముడు కూడా మంచి కవి కవ రచయిత రెండు అతని నవల పేరు సుడిగుండం వాళ్ళిద్దరూ కవులేనా రచయితలు కూడా మా తమ్ముడు కవే లిసన్ అండ్ రిపీట్ స్టార్ట్ కరుణ అవి ఏం పుస్తకాలు కరుణ అవి ఏం పుస్తకాలు అవి రెండు ఇంగ్లీషు నవల్లు అవి రెండు ఇంగ్లీషు నవల్లు ఇవేనా తెలుగు నవళ్లు తెలుగున వాళ్ళు అవును వీటి పేర్లు మంచి మనసు జీవితం అవును పేర్లు మంచి మనసు జీవితం వాటి రచయితలు ఎవరు వాటి రచయితలు ఎవరు వీటి రచయిత ఒక్కరే గోపాలరావు వీటి రచయిత ఒకరే గోపాలరావు గోపాలరావేనా వాటి రచయిత గోపాలరావేనా వాటి రచయిత ఆయన మంచి కవి కూడా ఆయన మంచి కవి కూడా ఆ రెండు ఆయన వాళ్ళేనా ఆ రెండు ఆయన నవలలేనా తమ్ముడు కూడా మంచి కవి ఆయన తమ్ముడు కూడా మంచి కవి కవ రచయిత కవె రచయిత రెండు అతని నవల పేరు సుడిగుండం అతని నవల పేరు వాళ్ళిద్దరూ కవులేనా రచయితలు కూడా మా తమ్ముడు మా తమ్ముడు కవే drills build up drill start ayna ayna aayene aayeni aayeni aayene na aayene na aayene na శర్మగారు అదే అదేనా పుస్తకం కౌలు కౌలు కౌలే కౌలే కౌలే కౌలేనా కౌలేనా కౌలేనా ఇద్దరు ఇద్దరు కౌలేనా ఇద్దరు కౌలేనా వాళ్ళు వాళ్ళు ఇద్దరు కవులేనా వాళ్ళు ఇద్దరు కవులేనాలు నవలలు నవలలేనా ఆ రెండు ఆయన నవలలేనా ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ ఆయన మా ప్రిన్సిపాల్ ఆయన మీ అతను మా స్నేహితుడు అతనేహితుడు మాస్టర్ గారు ఆయనేనా మీ మాస్టర్ గారు విద్యార్థులు విద్యార్థులు అది మాస్టరు గారి కుర్చీ అదేనా మాస్టర్ గారి కుర్చీ అతను విద్యార్థే అతను కూడా విద్యార్థే మా తమ్ముడు కవే మా వాళ్ళ చెల్లెలు కూడా డాక్టరే ఆయన నా స్నేహితుడే ఆయన కూడా నా స్నేహితుడే